సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై నాలుగులేడి బుద్ధులూ రే ఎల్లంగిమి రేపే వెళ్ళను మీట నిద్రాదేవి పరుమారును చాయలగు నిచ్చ నిచ్చనిచ్చ చచ్చి చచ్చి పొడమేటి మాయ జీవులకు నెల్ల మనికేటి మనికి కనురెప్ప మూసితేనే కడు సృష్టి చీకటౌను కనురెప్ప తెరిచితే క్రమ్మరబుట్టూ ఘనమై నిమిషమందే కలిమి లేమి జీవులకింక ఎరుక ఏటి ఇరుక ఒప్పకు ప్రాణములివి ఊరుకు గాలి వెంట ఎప్పుడు లోని వెలికి నెడతాగును అప్పుడు శ్రీవేంకటేశుడంతరాత్ముడు ధరికి తప్పక ఆతడగాచు తలపేటి తలపు